నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ అందరికీ పరిచితులైన చాగంటి కోటేశ్వరరావు గారు ఈ శతాబ్దపు విశిష్ట వ్యక్తుల్లో ప్రముఖులు భారతీయ సంస్కృతికి వైదిక విజ్ఞానానికి వన్నె విద్వాంసులు వైదిక సాహిత్యం రామాయణ భారత భాగవతాలు వ్యక్తిత్వ వికాసానికి పురుషార్థ సాధనకు ఎలా ఉపయోగపడతాయో విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పే విజ్ఞాని దేశాలి ఆయన తన ప్రసంగాల్లో తెలుగు సాహిత్యం ఆచార వ్యవహారాలు తెలుగు పద్య వైభవం సమకాలీన సామాజిక అంశాలను మేళవించి వివరించటం ఆయనకు శ్రోతల హృదయాల్లో విశిష్ట గౌరవాన్ని ప్రత్యేక అభిమానాన్ని సాధించిపెట్టాయి ఎందరో సనాతన ధర్మాభిమానులకు పరోక్ష గురువుగా ముద్రవేసుకున్నారు పురాణ ప్రవచనానికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు అనన్యమైన ఆదరణ ప్రత్యేక గౌరవాన్ని కలిగించిన అద్భుత వ్యక్తిత్వం శ్రీ చాగంటి వారిది వారు చేసే రచనల్ని వినిపించటమే నా జిజ్ఞాస ప్రయత్నం విద్యా విలువలు శీర్షికన శ్రీ చాగంటి రచన పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి గురువుగారు అక్షరబద్ధం చేసిన మంచి విషయాన్ని వినండి పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి ఆర్ద్రత అనే సంస్కృతంలో ఒక మాట ఉంది తడిసి ఉండుట చల్లగా ఉండుట అని దాని అర్థం జీవితంలో ఎవరిని నమ్మని స్థితిలో మనసు పొడిబారుతుంది అది జీవితంలో వృద్ధిలోకి రావటానికి అన్ని తలుపులు మూసివేసుకొని ఉన్న స్థితికి పరాకాష్ట అందుకే మనం ఎప్పుడూ పొడిబారకూడదు తేమగా ఉంటేనే విత్తనం జీవం పోసుకుంటుంది పాషాణం మీద మొలకెత్తదు గోడకు కొద్దిగా గుల్లబారుతన ఉంటేనే మేకు దిగుతుంది ఇనుప మేకు కొట్టే ప్రయత్నం చేస్తే అది వంగిపోతుంది తప్ప దిగదు అందువల్ల మనిషి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పొందవలసింది మనసునందు ఆర్ద్రత గురువు అంటే పాఠం చెప్పేవాడు శిష్యుడు అంటే పాఠం వినేవాడు అయితే గురు శిష్యుల సంబంధం ఎప్పుడూ వక్త శ్రోతల్లాగానే ఉంటుంది అలా కాదు వినీతుడు వినీయుడులాగా ఉండాలి విద్యార్థిగా సంస్కారవంతుడు ఎప్పుడవుతాడంటే ప్రప్రథమంగా గురువు దగ్గర వినయాన్ని నేర్చుకున్నప్పుడు అది ఎలా తెలుస్తుంది ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జించిన గురువు దానిని అంతే కష్టపడి శిష్యుడికి నేర్పినప్పుడు తదనంతర కాలంలో ఆ గురువు పేరు తలుచుకున్నప్పుడల్లా ఆ శిష్యుడి కళ్ళు చెమగిలినప్పుడు తెలుస్తుంది ఒకసారి లబ్ధప్రతిష్ఠుడైన ఒక డాక్టర్ని కలిశాను ఆయనకు ఎనభై ఏళ్ళు ఆయన ఒక్క పైసా ప్రతిఫలం పొందకుండా ఆ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష పోలియో ఆపరేషన్లు చేశాడట ఉచితంగా ఎందుకు చేస్తున్నారని నేను అడిగితే విశాఖపట్నంలో వ్యాఘ్రేశ్వరుడని ఎముకల వైద్యంలో దిట్ట ఒక డాక్టర్ గారు ఉండేవారు ఆయన పోలియో ఆపరేషన్స్లో పరమ నిష్ణాతుడు ఆయన వద్ద పోలియో ఆపరేషన్స్ నేర్చుకున్నాను మొట్టమొదటి పేషెంట్కు నేను ఆపరేషన్ చేసేటప్పుడు ఆయన తన చేతిలో నా చేయి వేయించుకొని ఒక మాట తీసుకున్నారు దానికి ముందు ఆయన ఏం చెప్పారంటే ఒక వ్యక్తికి పోలియో వచ్చి ఒక కాలు తోటకూర కాడలా ఒక చెయ్యి మరో తోటకూర కాడలా వేలాడుతుంటే వాడు జీవితాంతం ఎంత బాధపడతాడో గుర్తు చేసుకో భగవంతుడి అనుగ్రహం చేత శస్త్రచికిత్స చేసి అతని కాలు చేయి కదిలేటట్టు చేయగలిగే ప్రజ్ఞ పొందుతున్నావు నీ విస్తారణ గురుకట్టంగా ఈ మాట ఇవ్వు నిన్ను గొప్ప నిష్ణాతుడిని చేస్తాను పోలియో ఆపరేషన్ చేస్తే ఎన్నడూ నయా పైసా పుచ్చుకోను అన్నారు అలా అది ఆయన పెట్టిన భిక్ష ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా లక్షా ఆపరేషన్లు చేశాను అంటూ చెబుతుంటే ఆయన కళ్ళ వెంట నీళ్లు అప్రయత్తనంగా కారిపోతున్నాయి పోలియో బారి నుండి విజయవంతంగా బయటపడ్డ కొన్ని వేలమంది మంది ఆ డాక్టర్ను దేముడిలాగా రోజు తలుచుకొని వారి భార్యా సంతోషిస్తుంటే అంతకన్నా పుణ్యకార్యం ఇంకొకటి ఉంటుందా లోకంలో అంతకన్నా కీర్తి పొందటానికి మరొక మార్గం ఉంటుందా ప్రపంచంలో ఇది ఆర్ద్రత అంటే ఇది వినయంతో కూడిన సంస్కారం అంటే చదువు ఎప్పుడు అహంకారానికి పనికి వస్తే అంతకన్నా అర్ధరహితమైన విద్య లోకంలో మరొకటి లేదు ప్రపంచంలో పరమ ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అహంకారగ్రస్తుడైనా చదువుకున్నవాడు పల్లె పట్టుల్లో చదువుకొని బాగా అమాయకులైన వారు ఎక్కువగా ఉంటారు వాళ్ళు సాధారణంగా ఎవరిని పేరు పెట్టి పిలుచుకోరు ఎవరినైనా పిలవలసి వస్తే నాయనగారు అమ్మగారు బావ బాబాయి మామ అక్క అన్న అంటారు తప్ప పేరు పెట్టి పిలవరు బంధువుల్లాగా ప్రేమతో పిలుచుకుంటారు అటువంటి చోట్ల ఒక అమాయకుడైన చదువుకోని వ్యక్తి ఒక నేరం చేయాల్సి వస్తే బహుశ దొంగతనం జేబులు కొట్టేయటం వంటివి చేస్తాడేమో కానీ బాగా చదువుకున్న వ్యక్తి ఏ సాఫ్ట్వేర్ వంటి వాటిలో కూడా నైపుణ్యం ఉన్నవాడు నేరం చేస్తే వాడిని పట్టుకోవటం ఒక పట్టాన సాధ్యపడదు మనిషిలో తెలివితేటలు సమాజ హితానికి పనికిరావాలి అంతే తప్ప కేవలం ఆ విద్య అడ్డుపెట్టుకొని తాను ఎలా బతకాలనుకుంటున్నాడో అలా భోగవంతమైన జీవితం గడపడానికి అది ఆలంబనం కాకూడదు అందుకే విద్యా విధానం గురించి పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలన్న విషయాన్ని గురించి రామాయణంలో మహర్షి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు రెండు గంటల్లో చెప్పగల విషయాన్ని రెండు నిమిషాల్లో చాలా ప్రభావవంతంగా చెప్పగలిగినట్లు ఈ శ్లోకంలో చెప్పారు సర్వే వేద విదాశూరాే లోకేరథా సర్వే జ్ఞానపాశ సంపన్నాే సముదితానై రామ రామలక్ష్మణ భరత శత్రఘునులను కూర్చోబెట్టుకొని విద్య నేర్పాడు అంటే పాఠం ఒక్కటే చెప్పి వెళ్ళిపోలేదు వేదాలన్నీ నేర్పాడు విద్యలన్నీ నేర్పాడు శూరాహ అంటే సూర్యుడు అంటే యుద్ధం చేసేవాడని కాదు పండితుడనే అర్థం కూడా ఉంది అంటే జ్ఞానవంతుల్ని చేశాడు సర్వే లోకహితేరథా అంటే పాఠం చెప్పేటప్పుడు ఈ చదువుకున్న చదువు అంతా దేనికి పనికిరావాలో చెబుతుండేవాడు లోకహితానికి లోకక్షేమానికి ఆ విద్య ఎలా వినియోగించాలో చెప్పేవాడు అందుకే అంత గొప్ప విద్య ఆ శిష్యుడు కూడా లోకహితానికే తప్ప లోక కంటకానికి లోకుల్ని బాధించటానికి తమ విద్యలను ఎప్పుడూ ఉపయోగించలేదు నిగ్రహం ఎక్కడి నుండి వచ్చిందంటే గురువుగారు పాఠం చెప్పినప్పుడు ఈ విద్య లోకక్షేమానికి తప్ప నీ స్వార్థానికి వినియోగించుకోకుండా ఉండాలనే మాట నుంచి వచ్చింది వ్యాఘేశ్వరుడు గారు పోలియో ఆపరేషన్లు మాత్రమే నేర్పి చేతిలో చెయ్యి వేయించుకొని ఉండకపోతే ఆ ఆపరేషన్లు చేసిన డాక్టర్ గారు కోట్లకు పడగలెత్తేవారేమో కానీ ఇలా ప్రపంచం గుర్తుంచుకోదగ్గ వ్యక్తిగా మాత్రం ఆయన ఉండేవారు కాదు నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారు పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి విద్యా విలువలు శీర్షికన వారి రచనను మీకు వినిపించే అదృష్టానికి నమస్కారం